రోజులు గడువుస్తున్న కొద్దీ వాసుదేవుడి ఆటపాటల్లో భగవంతుని చింతన కనపడసాగింది తోటి విద్యార్థులు గమనిస్తున్న కొద్దీ వాళ్లకు ఇదే నిర్ధారణ అవుతోంది ఒకసారి చెండాట ఆడుతున్నప్పుడు ఆటలో భాగంగా వాసుదేవుడు తన్మయత్వంతో పాడుతున్నాడు హన్ సరసి జనవదల వికసినయన కాళఘనాళీ కబురకాయ శరసత కలితరి పుసి నివహ సంతతమస్మాన్ పుతు మురారి సతతగ సమజపతినిరత చెండు యొక్క గతికి అనుగుణంగా అతని నోటి నుండి ఆశువుగా వచ్చిన ఈ మాటలు ఈ బ్రహ్మాండం యొక్క నిర్మాణం నియమం భగవంతుడికి ఒక చండాట అన్న తత్వాన్ని వ్యక్తం చేసింది అప్రమేయో స్వయం సదా కృష్ణుడి ఆటపాటల చింతనంతా దానితోనే ఉంది కృష్ణుడి ఆటపాటల తత్వం వాసుదేవుడి పదార్చనలో ఉంది అంటే వాసుదేవుడి ఆటపాటల ఉద్దేశం భగవంతుని చింతనేనా జ్ఞానం లేని పిల్లలు భగవంతుడిని మహిమని తెలుసుకోవాలి జ్ఞానం ఉన్న పెద్దవాళ్లు ఆ తత్వాన్ని పిల్లల ఆటపాటల్లో చూసి ఆనందించాలి ఆ విధంగా అందరి మనసులు ఉత్సాహంతో ఉప్పొంగాలన్నది వాసుదేవుడి ఆంతర్యం ఈ విషయాన్నే వాసుదేవుడు తన నడతలో తన పలుకులో ప్రకటించాడు అతి సునాయాసంగా అతి శీఘ్రంగా అన్ని విద్యల్లోనూ అతని ప్రావీణ్యం సంపాదించాడు అందువల్ల సాటి విద్యార్థులు కూడా గురువులు బోధించిన దానికన్నా వాసుదేవుడు చెప్తుంటే పాఠాలు నేర్చుకోవాలని తహతహలాడేవారు గంధర్వ విద్యా నిపుణస్ నిత్యం గంధర్వవర్య అనువీతకీర్తే కళాశేషా హృదయే గ్రూపుణ్న కరోల సత్కందు కవద్ కరతలేఖలు కందు కవత్ సకలయా కలయా సహ విద్యయా హరిధరేణ సమం స్ఫురిత గరమసి తింబయతో జనాన్ ఈ కారణంగానే వాసుదేవుడు పాడిన స్థుతిని కందుక స్థుతి అంటారు దీనికే శ్రీకృష్ణ పద్యం అని కూడా పేరు గురువుకే మంత్రోపదేశం గురువు గారికి వాసుదేవుడు వైఖరి ఏమాత్రం నచ్చలేదు అతనికి ఎంతసేపు ఆటల మీదే దృష్టి ఆటల మీదున్న శ్రద్ధ పాఠాల మీద చూపించడం లేదని గురువు గారికి అసంతృప్తి కలిగింది దీనికి తోడు వాసుదేవుడు చీటికి మాటికి గురుకులం వదిలి ఇంటికి వెళ్లడం వెళ్లినవాడు ఒక పట్టాన రాకపోటం వచ్చిన పాఠానికి కూర్చుంటే ధ్యాస ఎక్కడో ఉండటం ఇవన్నీ గురువుగారికి నచ్చలేదు చివరికి ఒకరోజు గురువుగారు ప్రశ్నించారు ఏమిటి నాయనా ఇది మీ సహపాఠకులంతా ఎలా చదువుతున్నారో చూడు నువ్వెందుకు వాళ్ళలాగా పాఠం మీద దృష్టి పెట్టడం లేదు వాసుదేవుడు వినమ్రంగా జవాబిచ్చాడు గురుదేవా ఒక్కొక్క చరణం బట్టీ పట్టించే మీ బోధనా విధానం నాకు నచ్చలేదు ఇలా తాపీగా ఒక్కొక్క చరుణం వల్లివేస్తూ చదవటం నాకు సాధ్యం కావడం లేదు గురువుకి కోపం వచ్చింది తన బోధనా విధానాన్నే వాసుదేవుడు ఆక్షేపిస్తున్నాడని ఆగ్రహం కలిగింది ఆ సమాధానంలో ఆయనకు వాసుదేవుడు పొగరు కనిపించింది ఆయన వెంటనే ఓహో నువ్వు బట్టీ బట్టకుండా పాఠాలు చదివేంతటి మేధావివ్వా సరే ఇప్పటిదాకా నేను చెప్పిన పాఠాలన్నీ నీకే మాత్రం వచ్చాయో చూస్తాను వరుసగా అప్పజెప్పు అన్నారు వాసుదేవుడు చిన్న చిరునవ్వు నవ్వాడు చేతులు రెండు జోడించి వినయంగా గురుదేవులకు నమస్కరించి అప్పటిదాకా తాను నేర్చుకున్న వేదమంత్రాలన్నీ కంఠపాఠంగా చెప్పడం మొదలుపెట్టాడు ఒక ప్రవాహంలా సాగింది ఆ పఠనం అంతవరకు ఆ గురుకులంలో ఏ విద్యార్థికి ఇంకా బోధించి ఉండని మహానారాయణోపనిషత్తును కూడా శ్రావ్యమైన స్వరంతో పఠించాడు ఆహా ఏమా కంఠమాధుర్యం ఏమా నిర్దిష్ట ఉచ్చారణ దేవతలే పఠిస్తున్నారా అన్నంత స్పష్టంగా ఆ వేదోచ్చారణ సాగింది శిష్యుడి అసాధారణ ధారణాశక్తిని చూసి గురువులు అప్రతిభులైపోయారు వాసుదేవుని సరిగా అంచనా వేయలేక మాట జారినందుకు ఆయన పశ్చాత్తాపం చెందారు గురుకులంలో దండర్థం ఒకరోజు వాసుదేవుడికి తమ గురుకుల పరిస్థితులు మనసులోకి వచ్చాయి గురువు గారి దగ్గర శిష్యులు చాలా మందే ఉన్నారు ఇలా గురుకులంలోకి వచ్చే తనలాంటి శిష్యులకి అన్న కూడా గురువులే సమకూరుస్తారు నిజానికి ఆ గురుకులానికి విస్తృతంగా భూమి ఉన్నప్పటికీ తగిన నీటి వసతి లేదు నీటి కొరత కారణంగా గురుకులాన్ని నిర్వహించడం కష్టమవుతోంది ఈ ఆలోచన వచ్చిన మరుక్షణమనే వాసుదేవుడు తన చేతిలో ఉన్న దండంతో నేల మీద గీత గీశాడు అంతే సహాధ్యాయులందరూ చూస్తుండగానే ఒక్కసారిగా భూమి బేటవారింది దానిలోంచి నీళ్లు ఉబికి రావడం మొదలైంది అది క్రమంగా ఉధృతమైన జలధారగా మారిపోయింది ఆ జలధార ఆ గురుకులాన్ని పరిసరాల్లో ఉన్న బీడు భూముల్ని కూడా సస్యశ్యామలం చేసింది తన తల్లి కోసం ఒక తీర్థాన్ని గురువు కోసం కూడా మరొక దండ తీర్థాన్ని వాసుదేవుడు అలాగే సృష్టించాడు శిష్యుడి మహిమను చూసి గురువు ఆశ్చర్యపోయాడు ఈ దండతీర్థం ఉడిపి దగ్గర కాపు అనే స్థలానికి దగ్గరలో ఉంది ఇప్పటికీ ఈ తీర్థం ఎప్పుడూ నీటితో నిండి వ్యవసాయానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఉడిపిలోని ఎనిమిది మంది మఠాధిపతులు పర్యాయ పీఠానికి వెళ్లే ముందు ఈ దండ తీర్థంలో స్నానం చేసి వెళ్లడం అనవాయితీ గురుపుత్రుల ఉద్ధారం గురుకులంలో నిత్య అగ్ని కార్యాలతో పాటు కొన్ని హోమాలు కూడా గురువులు చేస్తూ ఉంటాను వాటిలో వాడడం కోసం శిష్యులు అడవిలో తిరిగి సమితలను తీసుకురావాలి అలా ఒక రోజు శిష్యులంతా సమిధలు ఏరడం కోసం అడవిలో తిరుగుతున్నారు ఆ శిష్యుల మధ్యలో గురువుగారి కొడుకు కూడా ఉన్నాడు అతని పేరు కూడా వాసుదేవుడే సమితలు సేకరించి అందరూ కలిసి ఆశ్రమానికి తిరిగి వెళ్లే సమయానికి ఉన్నట్టుండి గురుపుత్రుడు తలనొప్పి తలనొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోయాడు నిజానికి అది అతనికి శైశవ దశ నుంచి పీడిస్తున్న వ్యాధి అలా అకస్మాత్తుగా తలనొప్పి వస్తున్నప్పుడు భరించలేనంతగా బాధపడుతూ ఉండేవాడు లేనప్పుడు బాగానే ఉండేవాడు అయితే మన వాసుదేవుడు మాత్రం ఈ విషయాన్ని అప్పుడే మొదటిసారి గమనించాడు స్పృహ తప్పి పడి ఉన్న గురుపుత్రుడు దగ్గరగా వెళ్లి వాయుదేవుడు అతని చెవిలో తన నోటితో బలంగా గాలి ఊదాడు సహాధ్యాయులు ఇదేం వైద్యం అనుకుంటూ చూస్తుండగానే గురుపుత్రుడు మెల్లగా కళ్ళు తెరిచాడు లేచి కూర్చున్నాడు కొద్ది క్షణాల క్రితం తలనొప్పి సంగతే ఎరగనంత ఆరోగ్యంగా నవ్వుతూ లేచి నిలబడ్డాడు అప్పట్నుంచి గురుపుత్రుడికి ఎన్నడూ తలనొప్పి రాలేదు జరిగిందేమిటి అతని చెవిలో వాసుదేవుడు గాలి ఊదడంతోనే అతనికి మంత్రోపదేశం చేసినట్లయింది తలనొప్పి తగ్గటంతో పాటు గురుపుత్రుడికి అసాధారణమైన ప్రజ్ఞాసక్తి అంతే మరు క్షణం నుంచి పూర్వజన్మలు జ్ఞప్తికి రావడం మొదలైంది అనతి అతడు అనుపమ మేధావి అయ్యాడు ఇలాంటి తలనొప్పి ఒకప్పుడు క్షీరసాగర మధన సమయంలో శివుడికి కూడా కలిగింది మేరు పర్వతాన్ని మధించినప్పుడు కాలకూట విషాన్నే ముందుగా వాయుదేవుడు కొంచెం తన చేతిలో వేసుకుని మధించి ఈశ్వరుడికిచ్చి మిగిలిన విషాన్ని తాను స్వీకరించాడు రుద్రుడు దాన్ని మహాప్రసాదంగా భావిస్తూ శ్రద్ధగా స్వీకరించాడు అప్పుడు శివుడికి భరించలేనంత తలనొక్కి వచ్చి మురిచిపోయాడు అప్పుడు వాయుదేవుడు తన హస్తస్పర్శతో ఆ విషాన్ని అమృతతుల్యంగా మార్చాడు దానికి తోడు అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణతో రుద్రుడు రక్షింపబడి నీలకంచుడయ్యాడని మన పురాణాలు పేర్కొంటున్నాయి ఈశ్వరుడికి తలనొప్పి రావడానికి కారణం అతడు సేవించిన విషం కాలకూట విషం కాబడమే ఏ రోగమైనా సంప్రాప్తించిందంటే అది పూర్వజన పాప ఫలమన్నమాటే గురిపుత్రుడికి పుట్టినప్పటి నుండి అప్పుడప్పుడు ఒకసారి తలనొప్పి రూపంలో దీర్ఘ వ్యాధి ఏదో వెంటాడుతున్నదంటే అది గత జన్మల్లో ఎక్కడో చేసిన పాప ఫలితంగా సంక్రమించిందే పాపాలు పరిహారం కావాలంటే అది పుణ్యకార్యాల వలన సాధ్యమవుతుంది వాసుదేవుడు స్వతహాగా పవనుడు అందుకే అతని నోటిలోంచి వచ్చిన పావనమైన గాలి గురుపుత్రుడి చెవిలో ప్రవేశించిన వెంటనే అతనికి పాప విమోచనమై పావనుడయ్యాడు తలనొక్కి వ్యాసిపోయి నిరోగి అయ్యాడు ఈ విషయం వింటూనే గురువు తోటింతిల్లాయారు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు కొడుకు ఒక దీర్ఘ వ్యాధి నుండి విముక్తుడయ్యాడన్న ఆనందం ఒకవైపు అనూహ్యమైన మహిమను తన శిష్యుడు ప్రదర్శించాడన్న ఆశ్చర్యం మరొక వైపు ఆయన్ని చుట్టుముట్టాయి ఏమిటా శక్తి ఇంత చిన్న వయసులో నా శిష్యుడు ఇంత శక్తిమంతుడా ఎంతటి అపూర్వమైన పురుషుడు ఇతనికి తెలియంది లేదు ఇతను చెయ్యింది లేదు ఇతను చెప్పనిది లేదు ఆహా ఇంతటి వాణితో కలిసి ఉండటం నాకు ఎన్ని జన్మల సుకృత ఫలమో కదా అనుకుంటూ గురువు తన శిష్యుణ్ణి చూసి గర్వపడ్డాడు గురువులకు జ్ఞాన సందేశం అలా గురుకులంలో చాలా కాలం గడిచింది ఒకరోజు వాసుదేవుడు గురువుల దగ్గరికి వచ్చి ప్రణానం చేసి ఒక చిన్న అభ్యర్థన చేశాడు గురువర్య ఐతరయ్య శృతిని మీకు అప్పచెప్పాలని నాకు అనిపిస్తోంది మీరు కొంచెం వినే అర్థం గమనించాలని నా కోరిక గురువుకు అర్థమైంది వాసుదేవుడు తనంతడు తానుగా వచ్చి ఇలా కోరుతున్నాడు అంటే దీని వెనుక ఏదో పరమార్థం ఉంది గురువు ఆనందంగా అంగీకరించాడు వాసుదేవుడు ఐతరేయ్య శృతిని పఠించడం ప్రారంభించాడు ప్రతి చరణం ఒక శ్రావ్య గీతంలా అనిపించింది ఆ శృతిని పఠిస్తున్నప్పుడే దాని రహస్యం స్వారస్యం ఆ పరిసరాల్లో అణు ఉత్తేజభరితం చేస్తోంది నిజానికి ఐతరేయ్య శృతి అత్యంత క్లిష్టమైనది దాని అర్థం అంత బోధపడదు దాన్ని అర్థం చేసుకోవడం గురువులకు కూడా కష్టంగా ఉంది ఈ విషయాన్ని గ్రహించిన వాసుదేవుడు గురువు గారికి ఆ శృతి శ్రీహరి యొక్క సర్వోత్తమత్వాన్ని తెలుసుకునే అపూర్వ సాధనంగా వివరించాడు ఆహా ఏమి దివ్య అనుభూతి అది గురువులకు మరోసారి అర్థమైంది మోక్షానికి దారి తీసినట్లు అనిపించింది శిష్యుడి అసాధారణ ప్రజ్ఞా పాఠవాలకు ఆశ్చర్యపడుతూనే ఆశీర్వదించారు వాసుదేవుడు గురువులకు నమస్కరించి గురువర్య నేనికి వెళ్ళాలి అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు గురువులకు అప్పుడు పరిపూర్ణంగా అర్థమైంది వాసుదేవుడు వెళ్లిపోయే తరుణం వచ్చింది కాబట్టే గురుదక్షిణగా ఈ శృతిని నాకు అప్పజెప్పాడు అనుకున్నారు ఐతరేయ శృతి యొక్క అర్థం బోధపడినా శిష్యుడి మహిమ మాత్రం గురుదేవులకు పూర్తిగా అవగతం కావడం లేదు అదొక చిక్కు ముడిగానే ఉండిపోయింది వాసుదేవుడు గురువులకు జ్ఞాన సందేశం ఇచ్చి ఆటలాడుతున్న చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని కూడా బహుకరించాడు ఆ రకంగా వాసుదేవుడు గురువులకు తెలిపిన ఐతరేయ శృతి సాక్షిగా ఇప్పటికీ వారి దశ భాష్యాల్లో ఒకటిగా ఐతరేయ భాష్యం భాషిల్లుతోంది దాని అధ్యయనం ఒక అద్భుతం పంచ ఉపనిషత్ రహస్యాలను తెలిపే వ్యాఖ్యాన ప్రపంచంలో దాని స్థానం విశిష్టమైంది వాసుదేవుడు గురువులకు బహుకరించిన పారాడే కృష్ణుడి విగ్రహాన్ని బృందావనాచార్యులుగా పిలువబడే బాధిరాజమఠ పరంపరలోని విశ్వ ప్రియ తీర్థులు పూజించారని తిరిగి సన్యాసి శిష్యులకు ఇచ్చారని ప్రతీతి ఇప్పటికీ ఆ విగ్రహం దక్షిణంగా నాలుగు కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఒడియరా ఇంటి పరంపరగా పిలువబడుతున్నది ఇప్పుడు దండ తీర్థమఠంలో పూజింపబడుతున్న ప్రతిమ విశ్వప్రియ తీర్థులిచ్చిన మరొక వెన్న ప్రతిమ అని ప్రతీతి సన్యాసానికి రంగం సిద్ధం వాసుదేవుడు గురుకుల ముగిసింది ఎటు చూసినా తత్వజ్ఞానం కోసం అన్వేషణ దాహం వేస్తున్న వాళ్ళకి నీళ్లు ఎంత అవసరమో జిజ్ఞాసువులకి శాస్త్రం అంత అవసరం అపారమైన శాస్త్ర రాశి అందుబాటులో ఉన్నా దాన్ని తెలుసుకోలేని అయోమయంలో సజ్జనులైన మానవులంతా కుట్టు మిట్టాడుతున్నారు ఈ పరిస్థితికి తోడు శాస్త్రాల మీద వెలువడిన విభిన్న వికృత వ్యాఖ్యానాలు ఈ పరిస్థితిని వాసుదేవుడు సుదీర్ఘంగా విశ్లేషించాడు ఒక ఉత్తేజభరితమైన ఉత్తుంగ తరంగం లాంటి భావవేశంలో మునిగిపోయాడు శ్రేష్టమైన ఆగమ శాస్త్రాలకు అపవ్యాఖ్యానాలు చెప్పడం ద్వారా అపచారం చేసిన వాళ్ళకి ఏమిటి శిక్ష ఉగ్రదండనమే మహాశక్తురాలైన దుర్గాదేవి సైతం దుష్టులను శిక్షించడం కోసమే అవతరించింది కాబట్టి నేను కూడా వాగ్దండన చేయటం ఒకటే సరైన శిక్ష అందుకోసం నేను దండం ధరించాలి సన్యాసం తీసుకోవాలి రాగద్వేషాలను విడిచిపెట్టాం అనుకుంటున్న సన్యాసులు భ్రష్టాచారాలతో ఆశ్రమ పవిత్రతను పాటు చేశారు ఇప్పుడు నా ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అంటే ఆచార విచారాలకు పునర్జీవాన్ని ఇవ్వటం సన్యాస దీక్ష తీసుకోవడం మంచి గ్రంథాలను వెలువరించటం సన్యాసానికి మొదటి అర్హత తనకున్న సమస్తాన్ని భగవంతుడికి సమర్పించడం తనకి ఉన్నదే కాదు తాను చూసింది ప్రతిదీ భగవంతుడి అధీనమే అని విశ్వసించటం అదే వాసుదేవుడి విశ్వాసం కూడా తనకు కనిపించే ప్రతిదానికి నమస్కరించేవాడు ఎవరన్నా ప్రశ్నిస్తే అందులో భగవంతుడు ఉన్నాడు అందుకే నమస్కరిస్తున్నాను అనేవాడు చూసేవాడికి ఇది చాలా విచిత్రంగా కనిపించేది అత్యుత ప్రేక్షల కథ ఒకరోజు వాసుదేవుడి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి ఉడిపి స సమీపంలోని ఒక యతి దగ్గరకు వెళ్ళాడు ఆయన పేరు అచ్యుత ప్రేక్షుడు ఆయన్నే పురుషోత్తమ తీర్థులని కూడా పిలుస్తారు ఆయనకు అనునిత్యం అచ్యుతుని మీదనే ఝాస విద్య వైరాగ్యాల సాకార ఆ సన్యాసి ఆయన పీఠం కూడా అసామాన్యమైనది అది స్వతహాగా హంసనామక పరమాత్మ వేదాంత పీఠం దానికి శ్రీ సనకసనందులు శ్రీ దూర్వాసులు శ్రీ పరతీర్థులు శ్రీ సత్యప్రజ్ఞతీర్థులు శ్రీ ప్రాజ్ఞ తీర్థులు మొదలైన వాళ్లు పీఠాధిపతులుగా ఉంటూ వచ్చారు పరతీర్థులు దూర్వాసుల వారి శిష్యులు ఆయన శాపానుగ్రహ శక్తి పొందిన మహాతపస్వి సత్యప్రజ్ఞులు పరతీర్థుల శిష్యులు ఆయన ఋషులకు కూడా పాఠం చెప్పేటంత ప్రజ్ఞ కలిగినవారు వ్యాఖ్యాన కోవిదులు వారి ప్రాజ్ఞ తీర్థులు వారు వేద వేదాంగ పారంగతులు అపారంగా భగవాన్నిష్ఠ పొందిన యోగులు వేద ప్రవచనాలంటే ఆయనకి మక్కువ ఎక్కువ ఆ కాలంలో సంస్థానానికి ముఖ్య కేంద్రం అయోధ్య దగ్గరున్న నంది అక్కడ మాయావాదుల ఒత్తిడికి గురైన వారు తామ మూల సంప్రదాయాన్ని పోగొట్టుకున్నట్లుగా భావించేవారు ఆ కారణంగా వాళ్ళు నందిగ్రామం వదిలిపెట్టి జగన్నాథపురి ప్రయాణించారు అక్కడ ఆ మాయావాదుల బాధ తప్పలేదు చివరికి అలా కాదనుకుని ఒక చాతుర్మాస దీక్ష ముగించుకున్నాక తాము కూడా మాయావాదుల వేషం ధరించి మళ్లీ నందిగ్రామం వెళ్లారు అక్కడి నుంచి బదిలీకి చేరి తపస్సులో మునిగిపోయారు అక్కడే వాళ్లకు తమ గురువులైన సత్యప్రజ్ఞులు దర్శనమివ్వటం ఓదార్పు పలికి సందేశమే వడం జరిగింది అక్కడి నుంచి గురుదేవుల ఆదేశం ప్రకారం శ్రీప్రాజ్ఞతీర్థులు జగన్నాథపురికి వెళ్లారు అక్కడ సత్సంప్రదాయాన్ని పాటిస్తూ తమ పరంపరను ముందుకు తీసుకువెళ్లి దీక్ష పొందారు కాలక్రమంలో ఆ పీఠానికి ఉత్తరాధికారిగా వచ్చిన వారు అచ్యుత ప్రేక్షులు తర్వాత కాలంలో కారణాంతరాల వల్ల జగన్నాథపురి నుంచి కేరళకి వచ్చారు గురువుల ఆదేశానుసారం ఉడుపులో స్థిరపడి అనంతేశ్వరుని ఆరాధించడం ఆరంభించారు ఇంతటి సపరంపరలోంచి వచ్చిన గురువులు కనుకనే అచ్యుత ప్రేక్షల దగ్గర సన్యాస దీక్ష స్వీకరించాలని వాసుదేవుడు నిర్ణయించుకున్నారు నిజానికి ఆ నిర్ణయం అలా జరగటానికి కారణం మరొకటి కూడా అచ్యుత ప్రేక్షలు చాలా ఆచార వ్యవహారాలను పాటించే వ్యక్తి నిష్ఠా గరిష్ఠుడు అయినప్పటికీ ఆయనకి పరిపూర్ణ తత్వజ్ఞానం సిద్ధించలేదు తమ గురువుల అంచకాలంలో చెప్పిన మాటలే ఆయనకి జ్ఞాపకం వచ్చేవి అచ్యుత ప్రేక్ష ఇప్పుడు ప్రజలు మాయావాదాన్నే నమ్ముతున్నారు బ్రహ్మ నిర్గుణుడని జగత్తు అంతా మిథ్యని చెప్తారు అహం బ్రహ్మాస్మి అని ఉపాసన చేయమంటారు కానీ ఇవేవి నాకు గాని నా గురువులకు గాని వారి పైవారికి గానీ సిద్ధికి రాలేదు సరైన మార్గదర్శనం నాకు జరగలేదు నువ్వైనా ఆ సిద్ధి కోసం సాధన చేయవయ్యా అందుకోసం భగవంతుని త్రికరణ సిద్ధిగా ఆరాధించి ఇది ఆయనకు గురువులు బోధ అప్పటి నుంచి అచ్యుత ప్రేక్షులు ఉడిపికి వచ్చి అనంతేశ్వరుని సేవిస్తున్నారు ఎప్పటికైనా తనకు గురువులు సూచించిన తత్వసిద్ధి జరుగుతుందన్న విశ్వాసంతోనే ఆయన అనంతేశ్వరుడి ఆరాధనలో మునిగిపోయారు మోక్షసిద్ధి కోసం ఇదే సాధనాన్ని ఆయన కొనసాగించారు అద్భుతం వారి ప్రచండమైన తపస్సుకి పరిసిద్ధమైన దీక్షకి అనంతాసనుడు ప్రసన్నుడయ్యాడు ఒక పురుషునిలో ప్రవేశించి ఇలా సూచించాడు అచ్యుత ప్రేక్ష నీకొక అపూర్వమైన శిష్యుడు లభిస్తాడు అతని వల్లనే నీకు తత్వజ్ఞానం సిద్ధిస్తుంది ఎంత ఆశ్చర్యం ఎక్కడైనా గురువుల వల్ల శిష్యులకు సిద్ధి కలగాలి కదా కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు ఒక ఉత్తమ శిష్యుని మూలంగా గురువుకి తత్వజ్ఞానం సిద్ధించబోతోంది అలాంటి శిష్యుడి కోసం అచ్యుత ప్రేక్షుడు ఎదురు చూస్తున్న సమయంలోనే ఆయన సన్నిధికి చేరాడు వాసుదేవుడు వాసుదేవుని చూడగానే సంభ్రమంలో మునిగిపోయారు అచ్యుత ప్రేక్షుడు వాసుదేవునిలో ఆయనక తాను ఎదురు చూస్తున్న శిష్యుని రూపంలోనే గురువు కనిపించాడు